సంకీర్తన మూడు వందల మూడు సంగతి చలగినగాని జనులకెప్పుడు ఆత్మ సౌఖ్యంబులేదు ప్రతి లేని ధైర్యం పదిలపరచిన పగవారి మదమణపరాదు మిథిలేని శాంతమను మేటికైదువగాని కృతకం విషయముల గెలుపిరాదు తొరిది నిర్మోహమను జోడు తొడిగిన గాని మమతచే వెళ్ళబడరాదు ఇంట నుండిన అరసి జగమెల్ల తనరాదు ఇను ఇరువెంకటేశుడిచ్చిన గాని తన్ను తానిరిగి ఆతని కొలువరాదు కన్నులను వెలిలోను కలయ చూచిన తన్నంబు ఘనమని చాడకనరాదు